అస్సలం అయికం వరమతుల్లా వరకతూ అల్హద్దు రబ్బుల్ ఆలమీన్ అర్హమ్హీమ్లి కియోమిద్దీన్ వల తు వసలం వాలా సయీద్ల్ ముర్సలీన్ నబీనా మొహమ్మద్ వాలా అలిహి విహిజమాయిన్ అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం మహాశివులారా స్వర్గం స్వర్గవాసులు స్వర్గ వరాల గురించి మనం వింటూ ఉన్నాము यहजु स्वर्गम्ब तारी प्रश्न व्यक्ति वर्गम अचर संघमू तारी प्रवेश अने विषय सही हदीतु आधार इंशा अल्लाक मोटमुदारी सर्व प्रवक्त नायक अल्लाह तरवा सृष्टि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 స్వర్గంలో ప్రవేశించేవారు మన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైవసం వారి అనుచర సంఘంలో ఎవరైతే ఎలాంటి లెక్క తీర్పు మరియు శిక్ష లేకుండా ప్రవేశిస్తారో వారి గురించి ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలె వసల్లం వారి యొక్క ప్రత్యేక సిఫారసు అక్కడ చెల్లుతుందో వారిని స్వర్గం యొక్క కుడివైపు నుండి ప్రవేశింపచేయండి అని అల్లాహుతాల ప్రవక్త ముహమ్మద్ సల్లహు అలైవసం వారికి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 ఎవరైతే ఎలాంటి శిక్ష లేకుండా ఎలాంటి తీర్పు లేకుండా స్వర్గంలో ప్రవేశిస్తారో వారి యొక్క గుణం వారి యొక్క సత్కార్యం వారి యొక్క విశ్వాసం ఏమిటో ఒక హదీతులో సంక్షిప్తంగా ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మనకు తెలిపారు సహిబుహారీలో హజరత్ ఇబ్ను అబ్బా స రదయ్యల్లాహో తాలాను ఉల్లేఖించిన హదీత్ ప్రకారం واريو كان نالغو جنالو پروقت صلى الله عليه وسلم تلبيعرو لا يكتوون ولا يسترقون ولا يتطيرون وعلى ربهم يتوكلون واري نالغو جنال انت وارو يدينا چكتس اددشم تو واتلو پتكورو شريرم لو واتلو پتكورو رندو ودي వారికి ఏదైనా అవస్థ ఏదైనా బాధ రోగం వచ్చినప్పుడు ఇతరుల వద్దకు వెళ్ళి ప్రశ్నించరు అడగరు నాకు ఏదైనా రుక్యా చేయండి నా మీద ఏదైనా దువా చేసి ఇద్దం చెయ్యండి అని మూడవ వారి గుణం వారు ఎలాంటి అపశకునానికి గురికారు ఈ రోజుల్లో కూడా ఇలాంటి చెడు గుణం ఎంతోమందిలో కానవస్తుంది వారు ఏదైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే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 తన యొక్క దయతో ఎంతో మేలు మనకు ప్రసాదిస్తాడు మహాశివులారా తొలిసారిగా స్వర్గంలో ప్రవేశించే వారి ప్రస్తావన మనం వింటున్నాము అయితే ముందు వెళ్ళేవారు కూడా ఎవరో అది కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని హదీసుల ద్వారా మనకు తెలుస్తుంది ధనిగుల కంటే ముందు బీద స్వర్గంలో ముందుకు వెళ్తారు ధనికుల కంటే బీదవాళ్ళు ముందుగా స్వర్గానికి వెళ్తారు ఎంత ముందుగా వెళ్తారు సహి ముస్లిం షరీఫ్లో వచ్చిన హరీఫ్ ప్రకారం ఇన్న ఫుకరా అల్ ముహాజిన ఎస్బిన్బా నిశ్చయంగా ముహాజిరులలోని బీదవాళ్ళు ధనికుల కంటే సిరివంతుల కంటే ప్రళయ దినాన స్వర్గంలో నలభై సంవత్సరాల ముందు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 వీరిద్దరు యువకుల నాయకులుగా ఉంటారు ఇబును మాజా మరియు ఇబును హెబ్బాన్లో వచ్చిన హదీత్ ప్రకారం దానిని షేఖల్వారీ రమహుల్లా సిల్స్ సహాలో కూడా పేర్కొన్నారు అబు ఉ బ్రిన్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 الحسن والحسين سيدا شباب أهل الجنة حسن مريو حسين سرغم لوني يوكلا نايا كلواني إكا ستريل للمحا شيء لارا مسند أحمد مصدرك حاكم ويري گرندال لو وچنا حديث وبركارم آ حديث نو قونا شيخ البالي نعمه الله صحيحا لو پير کننارو وكا سندر مملاب روقت صلى الله عليه وسلم تلپیارو خدیجا بنت خويلد ومريم اب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 లేదా నాయకత్వం యొక్క హోదా స్వర్గంలో ఎవరెవరికి ఇవ్వబడుతుందో ఈ విషయం కూడా అల్లాదేవల్లా మనం తెలుసుకున్నాము అయితే ఇహలోకంలోనే ప్రవక్త మహనీయ మొహమ్మద్ సల్లాహు అలీ వసలం పది మంది సహాబాల పేర్లు ఒకే సందర్భంలో తీసుకొని వారికి స్వర్గం యొక్క శుభవార్త ఉంది అని చెప్పారు వారిలో నలుగురు హులఫాలు ఉన్నారు హజరత్ అబూబకర్ ఉమర్ ఉస్మాన్ అలీ వీరు నలుగురు ఖలీఫాలు రది అల్లాహు అన వీరు నలుగురు కాకుండా హజరత్ సాద్ బిన్ అబివక్కాస్ మరియు సయిద్ బిన్ జీద్ ఆరుగురు అలాగే తల్హా మరియు అబ్దురెహ్మాన్ బిన్ ఔఫ్ ఎనిమిది మంది జుబైర్ మరియు అబూ ఒబైదా బిన్ జర్రాహ్ పది మంది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 कोई सत्कार पेरतीवक्ता सल्लाहुअलीसलम कोई स्वर्ग शुभवार दादी इन शर्वाई भाग में मनकने प्रयत्न चा अल्लाता मन अंदर अन्नी रक सत्कार विश्वास मार्ग पै नारी अंदर कंटे मुझे स्वर्ग में प्रवेश అదృష్టవంతుల్లో కల్పించుగాక జజాకమ్ ఖైరా వాల్ వరమరకతూ